అస్సలం అయికు వరహమతుల్లా వర్క అల్హదు వహద వు వలహల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము మహాశవులారా దీనికి సంబంధించిన నాలుగు సత్కార్యాల గురించి మనం తెలుసుకున్నాము నాలుగో సత్కార్యం గత కార్యక్రమంలో ఏదైతే మీరు చూశారో అది రాత్రి వేళ కనీసం పది ఆయతుల కురాన్ పఠన ద్వారా తహజ్జుద్ నమాజ్ చేయడం దాని యొక్క పుణ్యం గురించి కూడా విని ఉన్నారు ఒక కింతార్ పుణ్యం లిఖించబడుతుంది అని కింతార్ అంటే मर्यु प्रपंचम मरी प्रपंच समस्ता मेल विषय ये सत्कार्युरी विनारो तहज्जुद नमाज तहज्जुद नमाज पुण्या की सरी सनम इतर सत्कार उन्ो सत्कार तहजूद नमाज मनो ए ప్రత్యేకంగా పొద్దంతా శ్రమించి కష్టపడి పనిచేసేవారు ఇషానమాజ్ తర్వాత వారు పడుకున్నారంటే మళ్ళీ ఫజ్ర నమాజ్కు లేవడం కూడా కష్టతరంగా ఏర్పడుతుంది కానీ అల్లాహ భయం ఉండేది కనీసం ఫజ్ర నమాజ్ విధిగా ఉంది అని మేల్కొని చేయగలుగుతారు కానీ ఎంతోమంది తహజ్జద్ నమాజ్ చేయలేకపోతారు అయితే ఇస్లాం ధర్మం ప్రతీ మనిషికి లాభం చేకూర్చడానికి పరలోకంలో ఎప్పుడైతే పుణ్యాల త్రాసు బరువుగా ఉండి ఎవరి త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండి స్వర్గంలో వెళ్తూ ఉంటారో అలాంటి వారిలో మనమందరము కూడా కలవాలని మనకు తహజ్జుద్ నమాజ్ युन वा शक्ति लेकिन दाखिल सरी सामनम पुण्या पी को सत्कार इलाम मन को आ सत्कार इनशा अलाकने प्रयत्न चस्ा अंत मुसारी तहज्जुद नमाज दीन निटी తహజుద్ నమాజ్ దీని యొక్క లాభమేమిటి దానిని కూడా సంక్షిప్తంగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి ఈ హదీత్ను శ్రద్ధ వహించండి మీరు తహజుద్ నమాజ్ పాటిస్తూ ఉండండి నిశ్చయంగా ఇది మీకంటే ముందు పుణ్యాత్ముల ఉత్తమ గుణం ముందు పదాలలో దీనిని మీరు పాటిస్తూ ఉండండి అని ఆదేశించారు రెండవ పదంలో మనకంటే ముందు ఎవరైతే పుణ్యాత్ములు దైవభక్తులు అల్లాహపట్ల ఎంతో శ్రద్ధాభక్తులతో భయభీతితో జీవితం గడిపేవారో వారు దీనిని పాటిస్తూ ఉండేవారు అని తెలిసింది ఇక ఆ తర్వాత ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం అదే హదీసులో దాని యొక్క లాభాలను మనకు తెలియజేస్తున్నారు మూడు లాభాలు ఇందులో మనకు తెలియచేయడం జరిగింది మొదటి లాభం తహజు చేయడం వల్ల यह नमाज मिम्मल प्रभुकू अंत अल्लाह को एगरगा चुनी दीन वह प्रभु सां पचु रो लाभं मख्फर उई आ गत पापाल परहार पापाल तुड़कोताई पापाल माई मूडो लाभम మన్హాతుల్లి ఇక ముందు పాపాలు చేయకుండా అడ్డుకుంటుంది అల్లాహు అక్బర్ గమనించండి ఒకవేళ వాస్తవంగా మనం దీనికి అలవాటు పడితే ఇంత గొప్ప లాభం పొందుతాము ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసలం ఒక సందర్భంలో ఈ నమాజ్ ఫర్జ్ నమాజుల తర్వాత అల్లాహకు అతి ప్రియమైన నమాజ్ అని కూడా తెలియజేశారు ఫజ్ నమాజుల తర్వాత ఐదు పూటల ఫర్జ్ నమాజుల తర్వాత అతి ఉత్తమమైన అతి ఘనత గల నమాజు రాత్రి నమాజ్ అంటే తహజు నమాజ్ మహాశివులారా మరొక హదీస్ను మనం విని కనీసం చిన్నపాటిగా దానిపై శ్రద్ధ వహించి इक आ तरवा तहज्जुद सरी सनम तहज्जुद पुण्या की सरी सनम सत्कारोलकारी हदीसों गमी मन हालई का रात्रिवेल्लो तहज्जुद नमाज चेयटम ना भयपड़पो शक्ति लेदी वो चिंतारो ిల్మాన్ఫిక అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయడం నుండి పిసినారితనం వహిస్తున్నారు జున అనిల్ అదూవి అయ్యుకాతి శత్రులతో పోరాడంలో అతను పిరికితనం వహిస్తున్నాడు మూడు రకాల లోపాలు తెలియజేయడం జరిగాయి రాత్రి వేలల్లో ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతున్నానని భయపడుతున్నారు మరియు అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయడం నుండి పిసినారితనం వహిస్తున్నారు మరియు అల్లాహ యొక్క శత్రువులతో పోరాడంలో పిరికితనానికి గురి అవుతున్నారో ఏం చేయాలి అలాంటి వారు అధిక సంఖ్యలో అధికంగా ఎక్కువ శాతం ఎక్కువ సమయం సుభాన్ అల్లాహిహందిహి సుభాన్ అల్లాహిహందిహి సుభహాన్ అల్లాహిహందిహి అంటూ ఉండాలి ఇలా అంటూ ఉండడం ద్వారా లాభం ఏంటి తహజుద్ నమాజ్ కు మరియు దాన చేయకపోవడానికి మరియు శత్రువులతో పోరాడంలో పెరిగితనం ఏదైతే వహిస్తున్నారో వీటికి కనీసం సరి సమానమైన పుణ్యం లభిస్తుంది అని మనకు తెలియడంతో పాటు మరొక లాభం కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలియజేశారు అదేమిటి అధికంగా పలకడం अटू उम इध मार्गी बंगार पर्वता खर्चुंत लाभ कल अल्लाह बर गमी बीदवा दा यदेना मस्जिद याचुकू का लेदा अनाथ धर्म विद्या अभ्यास नगर को इंका इलांट वेरे अल्लाह मार्ल्लो वूपाय ఐదు వందలు వెయ్యి ఖర్చు పెట్టాలంటే ఎంతో పిసినారితనం వహిస్తూ ఉంటాము మనం కానీ సుభానల్లాహి ఓబిహందిహి సుభాన్ అల్లాహి ఓ బి హిహి సుభాన్ అల్లాహి ఇలా మాటి మాటికి అంటూ ఉండడం దాని అర్థ భావాలను తెలుసుకొని వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవడం ఎంత లాభం వెండి బంగారాలు గ్రామా ఐదు గ్రాములా కిలోనా రెండు కిలోల కాదు వెండి బంగారాల పర్వతాలు పర్వతాలకు సరి సమానమైన వెండి బంగారాలు మీరు అల్లా మార్గంలో ఖర్చు పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని శుభవార్త ఇవ్వడం జరిగింది అందుకు మహాశివులారా ఒకవేళ మనం తహజుద్ నమాజ్ చేయలేకపోయినా చేయలేకపోయినా అని అంటే చేయకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు అన్న భావం కాదు అస్తఫిరుల్లా మనకంటే పూర్వీకులు సలఫె సాలిహీన్ పుణ్యాత్ములు ప్రతీ సత్కార్యంలో ముందుండేవారు ప్రతీ సత్కార్యంలో ముందుండే ప్రయత్నం చేస్తూ ఉండాలి కానీ ఎప్పుడైనా ఏదైనా కారణంగా ఒక సత్కార్యం చేయలేకపోతున్నాము దాని యొక్క ఘనత ఎంతో గొప్పగా ఉంది అని మనకు తెలిసినప్పుడు కనీసం ఆ పుణ్యానికి చేరుకునే అటువంటి ఇతర సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి చేసే ప్రయత్నం చేయాలి ఎలాగైతే మొదటి హదీసులో తహజిద్ యొక్క లాభం మూడు రకాలుగా మనకు తెలిసింది మరియు రెండవ హదీసులో తహజుద్ చేయడం ఎవరికైతే కష్టతరంగా ఉంటుందని భయపడుతున్నారో వారు కనీసం సుభాన్ అల్లాహి అబి అధిక సంఖ్యలో అధిక సమయంలో చదువుతూ ఉండాలి పఠిస్తూ ఉండాలి అని దాని యొక్క లాభం కూడా మనకు తెలిసి వచ్చింది ఇక రండి మహాశివులారా నమాజ్ పుణ్యానికి సరి సమానమైన సత్కార్యాలేమిటో అవి మనం తెలుసుకుందాము కానీ మర్చిపోకూడదు మన అసలైన శీర్షిక మరణానంతర జీవితం మరణానంతర జీవితంలో ఎన్ని మజిలీలు ఉన్నాయో దానిలో ఒక మజిలీ త్రాసును నెలకోల్పడం ఎవరి త్రాసులు పుణ్యాలతో బరువుగా ఉంటాయో వారే స్వర్గాల్లోకి వెళ్తారు సుఖశాంతులైన జీవితాన్ని పొందుతారు మరి ఎవరి త్రాసు తేలికగా ఉంటుందో వారు నరకంలో పోతారు అలా దాని నుండి మనందరినీ కూడా రక్షించుగాక అయితే త్రాసులో ఏ సత్కార్యాలు బరువుగా ఉంటాయో ఈ శీర్షిక మనం కొన్ని కార్యక్రమాల్లో ఎపిసోడులలో తెలుసుకుంటున్నాము ఇందులో నాలుగవ స్టేజీ రాత్రి తహజుద్ నమాజ్ చేయడం ద్వారా ఏ పుణ్యం లభిస్తుంది మరియు ఐదవ స్టేజీ తహజ్జుద్ పుణ్యానికి సరి సమానమైన సత్కార్యాలేమిటో అవి తెలుసుకుంటున్నాము తహజుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానమైన సత్కార్యాలలో మొదటి విషయం ఇషానమాజ్ మరియు ఫజర్ నమాజ్ సామూహికంగా అంటే తో పాటించుట మహాశారా సామాన్యంగా మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాము నమాజ్ చేసేవారి విషయం గురించి చెప్తున్నాను చెయ్యని వారు నమాజ్ చెయ్యని సోదరి సోదరు మనులు గమనించాలి వారు మహా మహాపాపంలో పడి ఉన్నారు నమాజ్ విడనాడడం ఇది అవిశ్వాసుల గుణం నమాజ్ చదవడం ఇది విశ్వాసుల ఉత్తమ పద్ధతి మరియు మనం అల్లా యొక్క దాసులం అన్నదానికి ఒక గొప్ప సూచన నమాజ్ చేయకపోవడం వల్ల నరక శిక్షకు గురి కావలసి వస్తుంది అయితే సామాన్యంగా మనం నమాజ్ చేసేవాళ్ళం ఏం చేస్తాము ఇషానమాజ్ అయిన తర్వాత ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకొని పడుకుంటాము మళ్ళీ ఫజ్ర నమాజ్ కు లేస్తాము ఈ మధ్యలో సమయమంతా కూడా నిద్రలో విశ్రాంతి తీసుకోవడంలో హాయిగా గడుపుతాము కానీ ఆ కరుణామయుడు ఆ కరుణామయుడైన అల్లా యొక్క కరుణ కటాక్షాలు మనపై ఎంతగా ఉన్నాయో గమనించండి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్ ఎవరైతే చేసినంత పుణ్యం లభిస్తుంది మరెవరైతే फजर् नमाज जमात तो वारी की रात्रुद्यम लभि अल्लाशमाज चुन तरवा मन मन तीद भार्य पिता मन इंट कार्यक्रम मन या पुल निमगे उठा पड़को उठा भोजना चू उमु यदेना फंक्षन उठाऊ का इशा नमाज, नमाज जमात तो चसा मल्ल अट फज्र नमाज जमात तो चसा ఈ రాత్రంతా తహజుద్ నమాజ్ చేయకపోయినా చేసినంత పుణ్యం ఆ కరుణామయుడైన అల్లా మనకు ప్రసాదిస్తున్నాడంటే ఇంత గొప్ప విషయం ఈ విధంగా ప్రళయ దినానా మన త్రాసు అల్లా యొక్క దయతో బరువుగా ఉంటుంది ఈ హదీస్ సునన్ అభిదావులో ఉంది హదీస్ నంబర్ ఐదు మరియు దీని యొక్క భావం సహీ ముస్లింలో కూడా ఉంది హదీ నంబర్ ఆరు వందల యాభై ఆరు ఈ రెండు నమాజులు ఇషా మరియు ఫజర్ జమాత్తో పాటిస్తే రాత్రంతా తహజ్జుత్ చేస్తున్నంత పుణ్యం ఇక ఎవరైతే ఈ రెండు నమాజులు సామూహికంగా పాటించరో వారు అసలైన విశ్వాసుల జాబితాలో నుండి బయటికి తొలగిపోయి ఎవరి జాబితాలో కలిసే అటువంటి భయం ఉంది అల్లా మనందరినీ కూడా కాపాడుగాక కపట విశ్వాసులు వంచకులు మునాఫికీన్ల జాబితాలో కలిసే భయం ఉంది ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం తెలిపారు ఈ ఇషానమాజ్ మరియు ఫజర్ లో ఎంత ఘనత ఉందో వారికి గనక తెలిసి ఉంటే మస్జిద్కు రావడానికి వారికి కాళ్ళు లేకపోయినా వారు వికలాంగులైనా తమను తాము ఈడ్చుకుంటూ ఎలాగైనా మస్జిద్లోకి చేరుకోవాలి అన్నటువంటి తా ప్రయత్నంలో ఉంటారు ఎవరి విషయం చెప్పారు ప్రవక్త గారు లవ్యాలమూన ఆ వంచకులు ఆ కపట విశ్వాసులు ఎవరైతే ఈ రెండు నమాజులను వదులుతున్నారో వారికి గనక ఈ ఘనత తెలుస్తే అని అందుగురించి వాశేవులారా ఇలాంటి హదీసులు విన్నప్పుడు ఒకవేళ వినేవాళ్ళల్లో ఎవరైనా ఈ నమాజుల్లో అశ్రద్ధ వహించే వాళ్ళు ఉండేదింటే మమ్మల్ని కపట విశ్వాసులు అంటున్నారు మునాఫికులు అంటున్నారు అవిశ్వాసులు అంటున్నారు ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఇలాంటి తప్పుడు భావంలో పడకుండా అయ్యో నేను నమాజ్ వదులుతుంటే విశ్వాసుల్లో నుండి విశ్వాసుల జాబితాలో నుండి నేను తొలగిపోతున్నాను కదా అలా నేను కాకూడదు నేను అల్లా యొక్క ప్రియమైన దాసులలో కలుస్తాను అన్నటువంటి ఆశతో ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి ఇక మహాశైవులారా తహజ్జుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానమైన రెండవ విషయం రెండవ సత్కార్యం జొహర్ నమాజ్కు ముందు నాలుగు రకాతుల సున్నత చేయడం అల్లాహు అల్లాహు తాల మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక నమాజుల పట్ల అధిక ప్రేమ మనకు కలిగే విధంగా అల్లాహ సద్భాగ్యం ప్రసాదించుగాక ఎంతోమంది నమాజ్ వదులుతున్నారు మరి నమాజ్ చేసే వాళ్ళల్లో ఎంతోమంది ఈ ఘనత తెలియకపోవడం వల్ల జోహర్ నమాజ్ కంటే ముందు రెండు రకాతులు చేసుకొనే ఉండిపోతారు మరికొందరు ఈ కామత్ వరకు జమాత్ నిలబడేంత వరకు వేచిస్తూ అప్పుడు వచ్చి జమాతలు నిలబడతారు మరి ఈ నాలుగు రకాతుల పెద్ద ఘనత ఏదైతే ప్రవక్త మనకు తెలియజేస్తున్నారో దానిని కోల్పోతారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా తెలియబరిచారు సహర్ ఓహర్ కంటే ముందు నాలుగు రకాతులు ఇది సహర్ సమయంలో సహరి భుజిస్తాము కదా మనం ఉపవాసం ఉండడానికి ఎప్పుడు భుజిస్తాము తహజుద్వేలా సమాప్తమయ్యేకి కొంచెం ముందు ఫజర్ సమయం ప్రారంభమయ్యేకి కొంచెం ముందు ఆ సమయం తహజుత్ సమయంలో లెక్కించబడుతుంది కంటే ముందు నాలుగు రకాతులు సున్నతులు చేయడం సోలాత్ సహర్ సహర్ సమయంలో నమాజ్ చేసిన దానితో సమానం ఈ విధంగా ఈ హదీజ్ ద్వారా మనకు జొహర్ కంటే ముందు నాలుగు రకాతులు తహజుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానంగా ఉంటాయి అని మనకు శుభవార్త తెలుస్తుంది ఈ హదీఫ్ ముసన్నఫ్ ఇబునాబీ షేబాలో ఉంది షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహియాలో దీనిని పేర్కొన్నారు హదీఫ్ నంబర్ పద్నాలుగు ముప్పై ఒకటి ఇంకా మహాశివులారా ఒకవేళ మనం జొహర్ నమాజ్ కంటే ముందు ఈ నాలుగు రకాతులు ఏవైతే ఉన్నాయో వాటి ఘనత ఇతర హదీసుల్లో చూస్తే ఇంకా గొప్పగా కనబడుతుంది ఉదాహరణకు శేఖ్ హల్బానీ రమల్లా సహీ అని చెప్పిన హదీస్ ఎవరైతే సొలాతు వుహా చాష్ నమాజ్ అనేదైతే మనం అంటామో సూర్యోదయము తర్వాత పదిహేను నిమిషాల నుండి మొదలై సూర్యుడు మట్ట మధ్యాహ్నం వాలేకి ఒక పది నిమిషాల ముందు వరకు ఈ సమయంలో సలాతు ఊహ ఉంటుంది ఎవరైతే సలాతుల్ ఊహాలో నాలుగు రఖాతలు మరియు లొహర్ కంటే ముందు నాలుగు రఖాతలు చేస్తూ ఉంటారో అల్లాహ్ వారి గురించి స్వర్గంలో ఒక ఉత్తమమైన గృహం వారి గురించి నిర్మిస్తాడు సుహాన్ ఈ లోకంలో మంది మనలో స్వయంగా కష్టపడి ఇల్లు కట్టుకోలేరు సంవత్సరాల తరబడి కిరాయ ఇళ్ళల్లో జీవితం గడుస్తూ ఉంటుంది ఒక ఇల్లు కట్టాలంటే ఎంత శ్రమతో కూడిన పని కానీ కేవలం నాలుగు రకాతుల నమాజ్ బహుశా ఈ రోజుల్లో నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల్లో మనం చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు ఈ అలవాటు చేసుకుంటే ఇన్షా అల్లా స్వర్గంలో మనకు ఒక గృహం తయారు చేయడం జరుగుతుంది మరొక హదీత్లో ఉంది ఈ హదీత్ సునన్ అబిదావుద్లో ఉంది ప్రవక్త సల్ అలా అలై తెలిపారు ఎవరైతే జొహర్ నమాజ్ కంటే ముందు నాలుగు రకాతులు మరియు జొహర్ నమాజ్ తర్వాత నాలుగు రకాతులు చేస్తారో అల్లా వారిపై నరకాగ్ని నిషేధించాడు సుభానల్లా నరకం ఎవరికి ఇష్టం ఉంది ఎవరికీ లేదు కానీ దాని నుండి రక్షణ పొందడానికి ఏ సత్కార్యాలు చేసుకుంటున్నాము మనం మహాశయులారా ఏ లోకంలో ఏ చిన్నపాటి అగ్ని మనం భరించలేము నరకాగ్నిని ఎలా భరించగలుగుతాము ఆ నరకాగ్ని నుండి రక్షణ పొందాలి అంటే మొట్టమొదటి విషయం అల్లాపై విశ్వాసం ప్రవక్త ముహమ్మద్ సల్లాస్లంని విశ్వసించడం పరలోక దినాన్ని విశ్వసించడంతో పాటు సత్కార్యాలు కూడా ఉండాలి ఆ సత్కార్యాల్లో ఒకటి జొహర్ నమాజ్ కంటే ముందు మరియు జోహర్ నమాజ్ తర్వాత నాలుగే సిరకాతులు చదవడం మరొక ఘరత దాని ప్రస్తావన కూడా సహీ హదీథులో వచ్చి ఉంది షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహీ తరగీబ్లో పేర్కొన్నారు ఐదు వందల ఎనభై ఐదు హదీఫ్ నంబర్ ంటే ముందు నాలుగు రకాతుల నమాజుకు బదులు ఆకాశ ద్వారాలు తిరువబడతాయి అల్లాహాబర్ నేను నాలుగు రకాతులు దొహర్కంటే ముందు చేస్తున్నాను మీరు నాలుగు రకాతులు దొహర్కంటే ముందు చేస్తున్నారు దీని కారణంగా మన ఆకాశంలో ఒక ద్వారం తిరువబడుతుంది అంటే అల్లాహ కరుణ కటాక్షాలు కురవడానికి ఇంకా ఎన్నో రకాల లాభాలు మన గురించి అల్లాహుతాల అందించడానికి ఇలా దోరాలు తెరవబడుతున్నాయి ఈ విధంగా మహాశివులారా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి కానీ మనం మన అసలైన శీర్షికను మరువకూడదు మన పుణ్యాల త్రాసు బరువుగా కావాలి దాని మూలంగా మనం స్వర్గంలో చేరుకోవాలి అంటే ఇలాంటి సత్కార్యాలు మనకు చాలా అవసరం క్షమించండి మధ్య మధ్యలో కొన్ని బోధనలు గుణపాఠాలు చాలా అవసరం ఉంటాయి ఈ రోజుల్లో పెన్లైన కొత్త జంట ఏం చేస్తారు అమ్మాయి పుట్టడానికి పెరగడానికి యౌనంలో చేరడానికి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు కానీ ఇప్పటి నుండే డిపాజిట్స్ అని సేవింగ్స్ అని అకౌంట్స్ ఓపెన్ చేసి మన బిడ్డ పెళ్లికి ఎదిగే వరకు పనికి రావాలి అని కొన్ని కొన్ని రూపాయలు పోగు చేస్తూ ఉంటారు ఇల్లు కట్టుకునేది ఉంది అని ప్రతీ నెల వచ్చే జీతంలోని కొంత డబ్బు వెనకేసుకొని పోగు చేసుకుంటూ ఉంటారు ఇది మన స్వభావంలో ఉంది కదా మనం మన భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏదైనా సిద్ధపరుచుకోవాలి అని అయితే ఇహలోకంలో ఇదంతా కూడా సంపాదించుకునేదంతా కూడా నశించి పోయే దీని గురించి అయితే ఎంతో దూరపు ఆలోచన కానీ శాశ్వతంగా మిగిలి ఉండే ఆ పరలోక జీవితంలో మనకు పనికి వచ్చే అటువంటి సత్కార్యాల గురించి ఎందుకు దూరపు ఆలోచన మనకు ఉండదు ఉండాలి మహాశివులారా ఇలాంటి సత్కార్యాలు చేస్తూ పోవాలి విశ్వాసంతో ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఇందులో మనం స్థిరంగా నిలవచ్చు మరియు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు ఎదురైనా కానీ మనం వాటి నుండి వెనక కాజాలము మన పూర్వీకులు సలఫ సాలెహీన్ రహిమహుముల్లా ఇలాంటి విషయాల్లో ఇంత ముందుకేగేసి ఉండేవారంటే అల్లాహు అక్బర్ ఇంతకుముందు మీరు ఒక విషయం విని ఉన్నారు పడుకునే ముందు ముప్పై మూడు సార్లు సుబాన్ అల్లా మూడు సార్లు అలహమ్దుల్లా ముప్పై సార్లు అల్లాహు అక్బర్ అనాలి ఇలా అనడం మనకు మన ఇంట్లో ఒక పని మనిషికంటే ఎంతో ఉత్తమం పొద్దంతా పని చేసి ఏదైతే మనం శ్రమిస్తామో మనం అలసిపోతామో అల్లా దయతో ఈ విక్ర ద్వారా అల్లాహొక్క స్మరణ ద్వారా మన ఈ అలసట అంతా దూరం అవుతుంది అంతేకాదు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు నాలుకపై వంద లెక్కించబడతాయి కానీ ప్రళయ దినాన మన త్రాసులో వెయ్యిగా అవి లెక్కించబడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలీస్లం తెలిపారు అయితే హజరత్ అలీ రదు అల్లాహు తాలా అనుహు ఒక సందర్భంలో తెలిపారు ఎప్పటి నుండైతే నేను మన ప్రవక్త సల్లల్లాహు అలైవసం ద్వారా దీని యొక్క ఘనతను విన్నానో అప్పటి నుండి నేను చనిపోయే అంతవరకు ఎప్పుడూ కూడా రాత్రి పడుకునే ముందు ఈ విక్రి చేయడం మరచిపోలేదు అల్లాహ్వా ఈ విషయం వింటున్న ఒక వ్యక్తి అతను అడిగాడు మీరు ఒక సందర్భంలో యుద్ధంలో ఉన్నారు రాత్రి వేళ కూడా ఆ యుద్ధం ఎంతో భయంకరంగా జరుగుతూ ఉండింది అప్పుడు కూడా మీరు మర్చిపోలేదా అంటే లేదు లేదు ఆ యుద్ధపు రాత్రి కూడా నేను ఈ దిక్కరు మరిచిపోలేదు చెప్పారు అల్లాహు అక్బర్ ఈ రోజుల్లో ఇలాంటి ఎన్నో ఇంతకంటే గొప్ప పుణ్యాలు లభించే సత్కార్యాలను తలనొప్పి లేస్తుందయ్యా అందుగురించి నేను మస్జిద్కు రాలేకపోయాను అరేమన్నా పోతూ పోతూ చిన్నగా కాలుకు దెబ్బ తగింది నడవడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుగురించి నేను మస్జిద్కు రావడం లేదు ఈ విధంగా మనం ఎన్నో సాకులు చెప్పుకుంటూ ఎన్నో సత్కార్యాల నుండి వెనకైపోతున్నాము అయితే మహాశివులారా అల్లా యొక్క దయతో మనం మన త్రాసును ఏ సత్కార్యాలు బరువుగా చేస్తాయో ఈ శీర్షికలో తహజుద్ కు సరి సమానమైన ఇతర సత్కార్యాలు ఏమిటో వింటున్నాము వాటిలో రెండు విషయాలు విన్నాము ఇన్షాల్లా దీని తర్వాత ఎపిసోడ్లో మూడో విషయం మూడో సత్కార్యం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మీరు ఇలాగే మా ఈ కార్యక్రమాలు చూస్తూ ఉండండి సత్కార్యాల గురించి తెలుసుకుంటూ ఉండండి జజాకుముల్లాఖైరా వలంకుంహతుల్లాహి వబర్కా